కనియు కానరు నీమహిమ కౌరవ కంస జరా సంధాదులు మనుజులు దనుజుల చంపి చంపిరనగవి మరిని శరణము చొరవలదా పుక్కిటనే లోకములు చూపితి పూతకి సన్నటు దాగిటివి పక్కనననే బండిదన్ని విరిచితివి బాలుసేటి పనులివియా అక్కరతో తృణావర్తు నణచితివి ఆబోతులకి టణచితివి చిక్కించి అనలము చేతమింగితి శిశువులు శేసేటి పనులివియా తోడిబడ మద్దులు భువిపై గోలగ దుబ్బి అఘాసురు జంపితివి బడినే గోవర్ధనగిరి ఎత్తి పడుచులు శేసేటి పనులివియా అడరి బ్రహ్మమాయకు ప్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి పిడికిట చాణూరు నేనుగా కొట్టితి పిన్నలుశేసేటి పనులివియా కాళింగుని మదమణిచి దవ్వుగా కడగడలకు బోజోసితివి గోలవై యజ్ఞఫలములిచ్చితివీ గోవాళు శసేటి పనులివియా ఈలీల శ్రీవెంకటాద్రిమీదనే ఇందరికిని పొడసూపితివి వేలుదనంబులనించిచూడ పసిబిడ్డలు శేసేటి పనులివియా